ప్రభు మీ అందరికి వందనాలు మీ సంఘం అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా చంద్రశేఖర్ ఈ స్థానిక గురువులకు చేరిన మీ అందరికి ప్రభునామంలో వందనములు నా పేరు ఎం జయరాజ్ నేను ఆదిలాబాద్ వాసిని హైదరాబాద్ లో విద్య అంటే చదువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చి ఇక్కడే హైదరాబాద్ అమ్మాయిని తెలియచేసుకుని దేవుడి కృప వల్ల ఇక్కడే సెటిల్ అయ్యాను నాకు నాకొక బిడ్డ అయితే దేవుని కృప వల్ల దేవుని సేవ కొరకు పిలుపుడు అందుకొని సేవ చేయడం జరుగుతుంది చంద్రశేఖర్ అన్న మేమంతా కూడా బైబుల్ ట్రైనింగ్ లో మేము క్లాస్ మేట్స్ అయినప్పటికీ అన్న మాకొక గైడ్ లాంటి వారు ఆత్మీయులు దైవికంగా మాకు ప్రోత్సాహిస్తూ నడిపించేటటువంటి ఆయన నాకే కాదు అనేక మంది సేవకులను తయారు చేసే వృత్తిని చేపడుతూ ఉన్నారు మరి ప్రతి వారము మేము బైబుల్ ను బోధిస్తూ ఉన్నారు బోధన అందుకొని మేము ఆయా ప్రాంతాలు సువార్త చెప్పడానికి మేము ఉపయోగపడుతూ మరి దైవికమైనటువంటి జ్ఞానమే కాదు కొన్ని విధాలుగా అన్ని విధాలుగా మాకు సహాయంగా గైడ్గా మాకు అన్నగారు ఉంటూ ఉన్నారు మీకు పరిచయం అయినప్పటికీ నన్ను నేను పరిచయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అన్నం వందనాలు చెబుతూ నేను ఐఎం నాట్ అయ్యారు మీరు బాగా గమనించాలి నాకేమో ఎక్స్ట్రా ఏమి లేదు ఒకప్పుడు నేను మీలాగానే కూర్చునని నేను చిన్న ప్రాయం నుంచి హాస్టల్స్ లో చదివిన అయితే నా చిన్న ప్రాయంలో అట్ ద ఏజ్ ఆఫ్ టూ రెండు సంవత్సరాలున్నప్పుడు నా తల్లిని కోల్పోయాను నా తల్లి ముఖం కూడా తెలియదు తండ్రి సీసాలో పాలును పెట్టి నన్ను పెద్ద చేసి హాస్టల్లో చదివించి పిన్న తల్లి అంటే చిన్న మాటలు అంటే సౌతి తల్లి ఆధీనంలో పెరిగాను చాలా గాయాలు తిన్నాను ఇక్కడ గుర్తు కూడా ఉన్నది సో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్టల్కి వేయవడం తర్వాత హాస్టల్లో చదువుకొని దైవభక్తిలో ఎదిగాను నాకు చాలా చదవాలని ఆశ ఉండింది దేవుని కృప వలన సెక్యులర్ గా ఎంఏ వరకు చదివాను తర్వాత దేవుని కృప వలన దైవికమైనటువంటి డిగ్రీలు కూడా సంపాదించాను అంటే నా ఆశలో దేవుడు తీర్చాడు అలె సో అయితే నేను ఒకప్పుడు తల్లి ముఖము చూడని నాకు నేను గవర్నమెంట్ ప్రాజెక్టు లో ఉద్యోగం చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టులో మా థిమాటికల్ గ్రూప్ స్ట్రీట్ చిల్డ్రన్ వీరి పైన ఉన్నటువంటి బాలులతో పనిచేసేటటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్కి వెళ్లి కూర్చొని వాళ్ళతో నేను వెళ్లి సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్స్ లో కాచిగూడ నాపల్లి సికింద్రాబాద్ సీతాఫల్ మండీ ఏ ఏ ప్లేస్ లోకి వెళ్లినా నా భుజాలు వచ్చి కూర్చుండే పిల్లలు నాకు ఇప్పటికీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యనరు అయినప్పటికీ అంత ఆత్మీయంగా వాళ్ళతో పంచుకున్నాను అయితే చిన్న ప్రాయంలో కోల్పోయిన నా తల్లి లేని తనను వాళ్ళలో నేను చూశాను గమనించాను అలాంటి పిల్లల్ని నేను ఎందుకు ఆదరించకూడదు అని నేను దేవుని ద్వారా ఆశీర్వదించబడిన నేను నా తలాంతులను పంచుకోవాలని ఇప్పుడు చిన్నపిల్లల పరిచయం మేము ఇరవై సంవత్సరాల కిందట ప్రారంభించాము ఒక్క అమ్మాయితో ఆ ఒక్క అమ్మాయితో ముప్పై మంది పిల్లల్ని మేము పోగు చేశాము తల్లిదండ్రులు లేక ప్రేమ ఆప్యాక లేనటువంటి పిల్లలను చేరదీసి బిడ్డలాగా మేము ఆదరించాము అంటే నా గొప్పతనం కాదు దేవుని కృప వలన ఆ ఆదరణ దేవుడిచ్చాడు ఆ ముప్పై మందిలో నలుగురు పెళ్లిళ్ళు చేశారు మొదటి అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు అమ్మాయి వచ్చి తాత అంటే అలెలుయా అది సంతోషం నాకు ఆస్తులు కాదు ఆ ఆత్మీయత నేను సంపాదించుకున్నాను దేవుని పేరంట అలెలుయా సో ఆ రీతిగా పరిచయం చేస్తున్నాం ఒక ఇద్దరు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఎంపీహెచ్ డబ్ల్యూ చేసి వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసి వారి అత్తగారింటికి పంపించాను ఇంకా ప్రస్తుతము ఒక అమ్మాయి ఎస్ఎస్సి చదువుతుంది ఒక అమ్మాయి బిఎస్సి నర్సింగ్ చదువుతుంది బీఎస్సి తర్వాత ఫైనల్ అయినప్పుడు ఎంఎస్సి కూడా చదువుతానని అంటుందా అమ్మా నేను డబ్బులు ఎక్కడి నుంచి తేను అని అన్నాను బాధపడకు గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ లోనే నేను అడ్జస్ట్ అయితా అంటున్నాను అయినప్పటికీ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి దేవుణ్ణి అడిగితే దేవుణ్ణి తప్పక ఇస్తాడనే భరోసా ఆమె ఇస్తూ మరి అన్నగారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు ఎన్నో విధాలుగా ఆయన కూడా మాకు సహాయపడుతూ ఉన్నాడు నేను అవసరం ఉంది అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు నాకు ఒక మార్గం చూపిస్తాడు జీవాణ ఖాళీ సో అది అలాంటి ప్రోత్సాహం ఉంది కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాము ప్రతిసారి దేవుడు మాకు సహాయం చేస్తూ ఉన్నాడు సో ఇది ఇలా ఉండగా మరి గవర్నమెంట్ ఉద్యోగాన్ని మానేయాల్సి వచ్చేది ఎందుకంటే ఒక జిల్లాకు అధికారిగా దేవుడు నన్ను నియమించాడు నూట నాలుగు మీరు విని ఉంటారు నూట నాలుగు మొబైల్ హాస్పిటల్ అంటే నూట ఎనిమిది ఏమో ఎమర్జెన్సీ నూట నాలుగు అంటే ఒక్కొక్క ఊర్లో ఎక్కడైతే హాస్పిటల్ లేదో అక్కడ ఆ వ్యాన్ వెళ్లి రక్త పరీక్షలు నూతన పరీక్షలు అన్ని చేసి నెలకు సరిపోని మందులు ఇచ్చి వచ్చేటటువంటి వ్యాన్ అది వైఎస్ రాజశేఖర్ గారు మనకు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆరంభించడం జరిగింది ఆ పనిలో కూడా దేవుడు నన్ను ఆధిక్యత పెరితాడు అన్ని జిల్లాలు ఇరవై జిల్లాలు ఉన్నప్పుడు అన్ని జిల్లాల త్వరితంగా నేనే పని ముగించాను అన్ని రూట్లు ఎన్ని వెహికల్స్ కావాలనేది నేను నిర్ణయించి చెప్పాను సిఆర్ గారు మెచ్చుకొని ముందు ఆదిలాబాద్ నా జిల్లాకే వచ్చి జెండాను ఎగిరేసి వెళ్ళారు సరే అది అలా ఉంది ఇక్కడ పిల్లల హాస్టల్ ఉంది నా భార్య ఒక్క తీసు ఎందుకంటే మొత్తం ఆడపిల్లలే నేను ఒక్కరిని మొగండి అంటే గొప్పతనం కాదు అక్కడ కాపదల కాపల వాచ్మ్యాన్ కి లేదు ఇక అంత ఆడపిల్లలు కాబట్టి మనసు అంతా ఇటు ఉండేది పని అంతా అటుండేది ఆ పని కూడా ఎన్ ఇరవై నాలుగు కు మూడు వేల మంది ఉద్యోగుల యొక్క అటెండెన్స్ అప్ టు డేట్ ఏ ఆ రోజు ఎలా ఉంటది అంటే చాలా ట్రెస్ తో కూడినటువంటి పని అయినప్పటికీ ఇక వద్దుల్ని నాకు ఈ సేవ వద్దు కానీ ఈ సేవనే కావాలా పిల్లలని వదిలిపెట్టి పిల్లలతోనే పట్టుకుని ఉన్నాను దాంతోపాటు మేము సువార్త సేవ కూడా స్టార్ట్ చేశాము సంఘంలో స్టార్ట్ చేసినప్పుడు ఒక ఒక సంఘంలో ఇరవై ముప్పై మంది అయ్యేసరికి అయ్యా ఎన్నో వదిలిపెట్టి మేము ఎక్కడికి పోలేమని నా రావడం స్టార్ట్ చేశాము సో ఈ కారణాల వల్ల మరి పర్చ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి మా మైగ్రేటెడ్ లేబరర్స్ ఆ అర్రాళ్ళు కొట్టేటటువంటి వారు కూలీనాలు చేసుకునేటటువంటి వారు ప్రాబ్లమెటిక్స్ ఉన్నటువంటి వారే ఉన్నారు అయితే వారైనా మొదటి నుంచి బాధలు బాధలే చెప్తూ ఉన్నాను తర్వాత నేను ఆశీర్వాదాలు చెప్తాను అయితే దేవుడి కృప వలన ప్రతి వారము కూడా మాకు సహవాస భోజనం కూడా ఉంటుంది వారు ఇచ్చేటటువంటి డబ్బులే కాకుండా దేవుడి కృప వలన ఆనాడు మన్నాను ఇచ్చినటువంటి దేవుడు మాకు ఈ రోజు కూడా పోషిస్తున్నాడు ప్రతి సంఘంలో నాలెలో సో తరువాత ఈ విధంగా ఒకటి పోయి మూడు నాలుగు సంఘాలుగా స్థాపించడం జరిగింది మరి ఆ సంఘ స్థాపన ఈ పరిచర్య చూసుకుంటూ మేము ముందుకు సాగుతూ ఉంటాము అయితే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములు నా చిన్న ప్రాయంలో తిండి మేము అలమటించాము ఎండిన రొట్టెలు ఎవర ఇంట్లో ఉన్నాయేమో గంపలల్లా అని వెతికి వెతికి తీసుకుని వచ్చే తిళ్ళలో కాసేపు నానబెట్టి కారం పొడి చేసుకుని తిన్నటువంటి రోజు ఈ రోజు ఈ నా పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుందేమో బయటి ఎన్నిసార్లు లూజ్ అయితుంది కాని టైట్ రావట్లేదు అంటే ముక్కలు తినలేక అరగలేక గోడు వేసుకుంటున్నాము అలెలు తినకపోతేనేమో విశ్వాసులు మా వాళ్ళ ఇంట్లో తింటాడు మా ఇంట్లో తిన్నాడు వాళ్ళ ఇంట్లో ఛాయ్ ఆగుతాడు మా ఇంట్లో ఛాయ్ ఆగాడయ్యా ఇలాంటివి ఉన్నాయి తప్పని పరిస్థితుల్లో మేము తిన్నాల్సి ఇప్పుడు పెంచపెంచాల్సి వచ్చింది హలో సో దేవుని ఆశీర్వాదం ఈ రకంగా ఉన్నాయి తర్వాత పిల్లల విషయంలో కూడా చాలా ఖర్చుతో కూడినటువంటిది యూనిఫామ్ మీకు పిల్లలు ఉన్నటువంటి వారు ఒక స్కూల్లో పదిహేడు వేలు మినిమం టెన్ నుంచి ఫీజెస్ తప్పలేదు ప్రైవేట్ స్కూల్ నా పిల్లలంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు వారికి ప్రతిదానికి డబ్బుతో కూడింది ఎలా వస్తుంది ఏం వస్తుంది అనేది ఖర్చు నేను ఒకసారి అన్నతో షేర్ చేసుకున్నాను అన్న పోగు చేసి నేను నేను కూడబెట్టలేను కానీ ఇరవై లక్షలు ఖర్చు పెట్టాను చెప్పారు ఇలా అంటే దేవుడు అంతగా ఆశీర్వదిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఒకరోజు నేను ఆదిలాబాద్ డ్యూటీకి వెళ్లాను మార్వాడి కొట్టువాడు ఢిల్లీకి ఊరు ఊరికెళ్ళాడు టెన్ డేస్ నేను వారం రోజులకు ఒకసారి వచ్చేటటువంటి వారిని రేషన్స్ అయిపోయినాయి పిల్లలకి భోజనం లేదు ముప్పై మందికి అప్పుడు తీసుకెట్లో ఉన్నాం భోజనం లేదని నేను వే వస్తూ వస్తూ నేను హైవే నుంచి రావడం నాకు ఎక్కడ భోజనం దొరకలేదు తీసుకురావడానికి పిల్లలకి సరే ఇంటికి వచ్చినాక కారులో వెళ్ళి తెలుసుకుందాం ఉద్దేశంతో నేను వచ్చాను పిల్లలందరం కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేశాము దేవా ఈ పూటకు మాకు గడప భోజనం దయచేసేయ మేము పొద్దున్న కల్లా రాషన్ తెచ్చుకుందాం అని ప్రాణమైన చేసి కళ్ళు తెరిచి ఎట్లాగో తప్పది కాని చెప్పేసి హోటల్ కెళ్ళి పప్పన్నము బిర్యానీ ఏది దొరుకుతాయి అని తెచ్చుకుందాం డబ్బులున్నాయి జైబు సో వెళ్దామని నేను వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తున్నాను ఒకరు వచ్చి డోర్ ను నాక్ కొట్టారు అమ్మ వెళ్ళిపోయి చూడవాలి కానీ ఒక అమ్మాయి చిన్నది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అమ్మాయింట దిగిదిగ్గిపోయిపోయి గేట్ తెలిసింది అక్కడ నుంచి ఒక వచ్చాడు దీనంగా అయ్యా మీరేం అనుకోకపోతే మీకోసం కొంచెం అన్నం తెచ్చాము మీరు యాక్సెప్ట్ చేయండి అని దీనంగా అన్నాడు నేను అన్నాను నాకు ఏం అభ్యంతరం లేదనంటే రెండు పెద్ద లెక్షన్లు బిర్యానీ తీసుకొని వచ్చాడు ఆ పిల్లులు అనుకోని కారణంగా ఏదో కారణం చేత వాళ్ళు సగం మంది తినలేనటువంటి భోజనాన్ని మాకు పంపించండి మంచి బిర్యానీ మేమంతా తిని ఆ ఊర్లో ఉన్నటువంటి వారికి సగం ప్రేక్ష ఇచ్చేశాము తిరిగి మళ్ళా పొద్దుగల్లా బ్రేక్ఫాస్ట్ కూడా అదే చేశాము అలెలోయ సో ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అలెలోయ ప్రియమైన వారులు అందుకే దావిధి కీర్తనకారు చెబుతూ ఉన్నాడు ఎవోవా నా కా పని నాకు లేమి నాకు ఇది లేదు అనేది ఎవరన్నా అనగలుగుతారా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం అనేది ఉంది జీవితంలో ఏ మనిషినైనా తీసుకోనండి మరి బైబుల్ గ్రంథములను ఏమి లేదు అనే స్థితికి దిగజారే దీని స్థితికి తెప్పించిన యోడును చూడండి ఏమి ఆయన ఒళ్ళు నిండా కొలుపులు బాధ భార్య భర్తలందరూ అది ఆస్తి అంతా చెదిరిపోయింది అంతా ఎక్కడెక్కడ చెందర వందరైంది చివరికి దేవునితో ఏడో ఏడో అధ్యాయంలో మీరు వెళ్ళినాక చదవండి దేవాలయ సస్తే బాగుంటుంది నన్ను చంపే రాదు అని అన్నాడు అలా అన్నటువంటి మహానుభావులు కొందరే అపోయిన పౌరులు మోషే దేవుని కొరకు పనిచేసినటువంటి వారు అంత ఇబ్బందికరంగా ఉన్నారు చివరికి ఏవులు ఎన్ని విధాలుగా ఆశీర్వదించలుగా అలలియా ఏడంతలుగా ఇచ్చినాడు మరి అంతగా ఆశీర్వదించే దేవుడు నిజంగా మన క్రైస్తవ జీవితములు క్రైస్తవత్వం ఈ రోజు ఉన్నదన్న గ్రంగా కారణము ఆయన కృపనే ప్రేమ మరి నిజమైన సత్యమైన దేవుడు నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు ఏవోవా నా నాకు లేని కదగదు నాకు లేవు అనేది నువ్వు ఎప్పుడంటావా అంటే దేవుణ్ణి నేను ధరించుకున్నట్లయితే ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇంత దేశములో ఇంత సంఘాలు ఉన్నాయి ఇంత క్రైస్తవులు ఉన్నారు ఎందుకు మళ్ళీ కష్టాలు అనేది మనం చూ చూస్తూ ఉన్నాము అయ్యా అయ్యా చెప్తూ ఉంటారు బహిరంగ బహిరంగంగా కాకపోయినా అయ్యా మేము అన్ని బాధని పాటిస్తున్నాము వాక్యాన్ని చదువుతున్నాము మరి ప్రతి వారం ఆదివారం సంఘానికి వస్తున్నాం దశమ భాగాలు ఇస్తున్నాము కానీ కానీ ఈ సమస్య మాత్రము తగ్గట్లేదు అని అంటారు చాలా విచారం అనిపిస్తుంది ఆ ప్రశ్న వేస్తూనే ముందు ఆ ప్రశ్న దేవునితో ఏకీభవించి పంచుకున్నట్లయితే డెఫినెట్ గా ఆ మన సమస్య తీరిపోతుంది అది నేను ఒక వ్యక్తిని నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను మనస్సే ఉన్నాడు మనస్సే రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయంలో వీళ్ళెళ్ళి చదవచ్చు ఆయన దేవుణ్ణి ఎదుట నీచుడిగా ఉన్నాడు ఆయన తప్పు చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకనంటే ఆయన తండ్రి కొద్దగొట్టిన ఆ బలిపీఠాలను తిరిగి కట్టి దేవతలను పూజించినాడు ఆయన సాంగత్యము జ్యోతిష్కులతోని శునగాలతోని చెట్ట స్నేహం చేసినాడు మరి ఆయన దేవుని బిడ్డనే యుదాగోత్రంలో నుంచి వచ్చినటువంటి ఆయననే మరి ఎందుకు చేయాల్సి వచ్చింది సరే అలా ఉంచండి తన తన తండ్రి కూడా దేవుని దృష్టిలో ఆయన దేవుడు వార్నింగ్ ఇచ్చినాడు నువ్వు చస్తావనే చస్తావని వాళ్ళం కానీ ఆయనకు భయం యనేసి ఆయన పచ్చా కాపు పడ్డాడు ఆయన రోధించడు ఆయన సుగుణాలను దేవునికి కనపరుచుకున్నాడు తన నీటిని మార్చుకున్నాడు మంచి జీవితాన్ని జీవించి దేవా నేను నీ కొరకు నా జీవితాన్ని సమర్పించుకుంటాను నాకు ఆయుష్ను దయచేయమంటే తిరిగి ఆయుష్ను దయచేశాడు అనేవియా రేపు చస్తామంటే ఆయన చేతులు ఐదు రూపాయలు పెడితే ఐదు నిమిషాలు ప్రాణం ఉంటదంటారు ఈ జనం సర్టిఫై ఆయన దేవునికి మనం ప్రార్థన చేస్తే ఐదు సంవత్సరాలు కాదు యాభై ఏళ్ళు పెంచుతాడు హెల్ ఆయ ఆయన ఎంత విశ్వాసం నుంచి మనం ప్రార్థన చేస్తే ఆ రీతిగా ఉంటాయి అదే ఆయన మరి ఆయనకు పుట్టినటువంటి మనసే దేవుణ్ణి శాపం వల్ల లేక దేవుని ప్రేమ కనుక లేకపోయినట్లయితే ఈ మనసే పుట్టేటటువంటి వాడ ఈ రాజుల కాలంలో అనేకమైనటువంటి రాజులు ఆ ద్వేషాన్ని పరిపాలించినప్పుడు అందరికంటే యాభై సంవత్సరాలు ఈయనని పరిపాలించాడు దేవుని కృప లేదా అదే రియా ప్రియమైన వార్ల మన యొక్క నడవడిక మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి మన హృదయంలో ఆరాధన సమయమంతా స్తుతిలో ఉంటాము వాక్యంలో ఉంటాము ప్రార్థనతో కూడినటువంటి జీవితం కలిగి ఉంటాము ప్రార్థన దాతగానే ఏ రీతిగా ఉంటాము మనకు తెలియదు మనం మన అందరిలో ఉంటాం మన నిగ్రహ శక్తి కోల్పోతుంది విఆర్ ఫాలోయింగ్ అదర్ మెన్ ఆయననే సాతాను ఆ సాతాను పయనిస్తాం ఆయన అడుగు జాడలు నడుస్తాం ఆయన మనల్ని పట్టుకుంటాడు దయచేసి వాక్య వ్యాపంలో చెప్పిన రీతి మన హృదయంలో దేవుణ్ణి కనుక ఆహ్వానించినట్లయితే సాతాను తనంతటపానే పారిపోతాడు అని సాతాను వచ్చే అవకాశమే లేదు సాతాను ఆలోచన వచ్చే అవకాశమే లేదు ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు తన నెమ్మది తన శాంతి సమాధానము ఐశ్వర్యము ఆయుష్ను ప్రతిటికి దేవుడు ఇస్తాడు అటువంటి తృపా దేవుడు తెలియచేసి నడిపించడం కనుక